అని అంటారు కాబట్టి మీరు కూర్చుని ఈ భోగము ఆ ఇల్లు ఆ వాకిలి లేకపోతే వీడు కొడుకు కూతురు మిత్రుడు శత్రువు ఇవన్నీ ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి అది హీన దృష్టి అలా కాకుండా కారణ దృష్టి ఇలాగా అదేమిటి సర సకల ప్రాణుల ఎందు ఒకే ఒకే ఈశ్వరుడు ఒకే ప్రాణశక్తి ఒకే పరమాత్మ అని ఆ రకంగా సర్వము పరబ్రహ్మ యొక్క ప్రకట రూపమే అని ఆ విధంగా భావన చేసుకుంటూ కూర్చున్నారనుకోండి అది కారణ దృష్టి నెక్స్ట్ హయ్యర్ లెవెల్ ఈ రెండింటికి అతీతంగా మనస్సు నిశ్చలంగా ఓంకార ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు గాలి పేల్చడం ఓంకారంతో విడిచిపెట్టడం దాంట్లో కార్యము లేదు కారణము లేదు కార్యకారణములకు అతీతమైన దృష్టి దానిని ఉత్కృష్ట దృష్టి ఇప్పుడు దీంట్లో ఏమిటవుతుందంటే ఉత్కృష్ట దృష్టికి అలవాటు పడ్డవాడు కాపంచంలో వ్యవహరించేప్పుడు కూడా ఆ దృష్టిలో మిలిచి ఉండగలుగుతాడు అది ఆ దృష్టి అలాంటిది కాబట్టి అలాగే కారణ దృష్టికి అలవాటు పడ్డవాడు కార్యప్రపంచంలో వ్యవహరించే సందర్భంలో కూడా వాడి కారణ దృష్టిని మెయింటైన్ చేసుకోగలుగుతాడు కాబట్టి ఆ ఉత్కృష్ట దృష్టి యొక్క మహిమ అట్ది ఇప్పుడు ధ్యానం చేయటం వల్ల నిరంతరము 24 నాలుగు గంటలు ధ్యానం చేయనక్కర్లా ఆ మనస్సులో ఆ శాంత స్థితి నిర్మాణమైపోతుంది అది నిర్మాణం అయిపోయినప్పుడు మీరు ప్రపంచ విషయాలలో సంచరిస్తున్నా ఆ స్థితి అలా కొనసాగిపోతుంది అది పెద్ద తేడా రానివ్వదు అది ఉత్కృష్ట దృష్టి కాబట్టి ఆ ధ్యానం చేసి మనం ఆ ఉత్కృష్టమైన దృష్టిని పట్టుకోవాలి ఎప్పుడు రజోగుణ ప్రధానమైన దృష్టి ఉంటుంది హీనము రజోగుణం బాగా తగ్గిపోయి సత్వంలో మీకు బాగా అభివృద్ధికి వచ్చినప్పుడు అది మధ్యమము రజస్సు సత్వము కూడా బాగా అభివృద్ధి రజస్సు పూర్తిగా అవతలికిపోయి సత్వం బాగా వర్ధిల్లి వీడు గుణాతీతమైన స్థితికి వెళ్ళినప్పుడు కార్యకారణ అతీతమైన దృష్టి అంటే సత్వగుణంలో ఉంటాడు ఇంకా ఇంకా చిన్న చిన్న దోషం ఉంది వాడు కూడా ఉపాసన చేసి బయటపడిపోవాలి ఉత్కృష్టదృష్టయ ఈ మూడు రకాల దృష్టిలు ఉన్నాయి కథం మధ్యదృష్టయనికి వివరణ హీనా నికృష్టా మధ్యమా ఉత్కృష్టాచ నికృష్టా విసర్గే నికృష్టానే దృష్టి దర్శనసామర్థ్యం ంతే అది హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ సమాసం కదా హీనా మధ్యమా ఉత్కృష్ట దృష్టి యేషాంతే హీనము అంటే నికృష్టము మధ్యమము ఉత్కృష్టము అయిన దృష్టి ఎవరికి వారు అంటే వాళ్ళ బుద్ధి సామర్థ్యము అది మంద మధ్యమా ఉత్తమ కొంతమంది మాట్లాడడం ప్రారంభిస్తే నూటంపట మాట ఊడి పడదు తడువుకోవడమే ప్రతి మాటకి తడువుకోవడం ఎందుకని లోపల ఏమైనా ఉంటే కదా స్టఫ్ లోపల ఉన్నది బయటకు వస్తుంది లోపల ఏదైనా ఉంటే బయటకు వస్తుంది లోపల ఏమీ లేదు అంతా డొల్లా ఇప్పుడు ఇప్పుడు మామిడి పండు లోపల రసం ఉంటే మీరు స్క్విష్ చేస్తే రసమే వస్తుంది లోపల రసం లేదు ఇప్పుడు ఊరికే దాన్ని చేస్తారు స్క్విజ్ చేస్తే ఏమొస్తుంది ఏమీ రాదు ఓ చిల్లు పెట్టి కొన్ని నీళ్లు ఎక్కించి స్క్విజ్ చేస్తే ఏమైనా రావాలి ఆ రకంగా లోపల ఏమైనా స్టఫ్ ఉంటే వస్తుంది లేకపోతే అలా తడువుకుంటూ ఉండడం అయితే అలా పెద్ద ఒక పెట్టడం అలా మౌనం ఆ మౌనానికి ఏదో అర్థం చెప్పుకోవడం ఏమి లోపల ఏమీ లేదన్నారు హీన దృష్టి మధ్యమ దృష్టి ఉత్కృష్ట దృష్టి మంద మధ్యమ అది అంటారు మంద మధ్యమోత్తమ బుద్ధి సామర్థ్యోపేత ఇ మంద మంద అంటే డల్ మధ్యమా అంటే మిడిల్ లెవెల్ ఉత్తమ ఉత్కృష్టమైన బుద్ధి సామర్థ్యముతో కూడినవారు ఆ బుద్ధి కార్యదృష్టి అంటే చాలా స్థూలమైన బుద్ధి అది కార్యబుద్ధి అంటారు కారణ బుద్ధి అంటే ఒక లెవెల్ పెరిగింది కార్యకారణములకు అతీతమైన తత్వములు తెలుసుకునే బుద్ధి అబ్బా దట్ ఈస్ సుపీరియర్ సో ఈ మూడు రకముల భేదములు ఉంటాయి దీంట్లో వైరాగ్యం కూడా ఉంటుంది ఆ బుద్ధి ఆ దర్శన సామర్థ్యము వైరాగ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వైరాగ్యం చాలా తక్కువ ఉందనుకోండి వాడి బుద్ధి కార్యాసక్తమై ఉంటుంది ఎందుకంటే కార్యదృష్టి అది రాగబుద్ధిని కలిగిస్తుంది వైరాజ్ వైరాగ్యం గలవాడికి కారణము కార్యకారణాతీతము టకటక పైకి పోతాడు కాబట్టి ఇక్కడ మంద మధ్యమ ఉత్తమ అన్నది వైరాగ్యాన్ని బట్టి కూడా ఆ బుద్ధి నిర్మాణము మనం డిస్క చేయగలుగుతాం ఎలా ఉందండి ఇప్పుడు కులసగా ఉందా వామిట్ అంత కులసాయే అంతే కదండి వామిట్ అయ్యే వరకు ఇబ్బంది వామిట్ అయితే అంతా చాలా పెయిన్ఫుల్ అండి వామిట్ అవ్వడానికి ముందు ఓ నిమిషమో రెండు నిమిషాలు ఐదు నిమిషాలు చాలా పెయిన్ఫుల్ నేను అలాగే చాలాసార్లు ఇబ్బంది పడ్డాను ఆ టైంలో భగవంతుని ఒక్కడే వామిట్ కావాలి నాకు ఏ కోరిక తీర్చకర్లేదా ఇది వామిట్ అయితే దేవుడు ఒక వార్తలు చేసి వెయిట్ చేయడం తప్ప ఇది నాట్ ఇండ్యూస్ వామిట్ ఇండ్యూస్ చేయడం కష్టం వామిట్ అయిపోయి పొట్ట ఖాళీ అయిపోతే అబ్బా ఆ తర్వాత సవకాశంగా కొన్ని మంచినీళ్ళు తాగి వాటర్ థెరపీ అని మంచినీళ్ళు అమృతం అలా నీళ్లు తాగుతూ ఉంటే ఇంకే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఏవైనా వ్యాధులు అనారోగ్యాలు ఉంటే కూడా పోతాయో అలా నీళ్లు తాగుతూ ఉంటాం ఊరికే సాలిడ్లు లిక్విడ్లు అలా డంప్ చేయకూడదు జ్యూస్లు ఆయిలీ స్టఫ్ ఆయిల్లో వేయించేస్తూ ఉండడం బజ్జీలు ఉండం ఇది అన్నాం కొబ్బరికాయ ఇవన్నీ చేయకూడదు ఈ వేరసం నీళ్ళు అలా నీళ్ళు మళ్ళీ ఐస్ నీళ్లు పనికిరాదు రూమ్ టెంపరేచరు లేకపోతే ఒక్కీ బిట్ కూల్డ్ కొంచెం ఒక్క పిసరు కూల్డ్ అలా తాగిస్తూ ఉన్నాం కూ మోడరేట్లీ కూల్ వాటర్ అలా తాగిస్తూ ఉంది ఉరికే కొబ్బరి బొండాలు ఇవేవి కూడా అక్కర్లేదండి ఎలక్ట్రాల్ దాంట్లో ఏవో మళ్ళీ ఫ్లేవర్ వేస్తాడు ఫ్లేవర్ అంటే అసెన్స్ అదే వామిట్ని ఇంజూస్ చేస్తుంది ఆ ఫ్లేవరే వామిట్ని ఇంజూస్ నీళ్ళు అండి స్వచ్ఛమైన ఫిల్టర్ చేసుకున్న నీళ్ళు ఒక్క పిసరు కూల్ చేసుకుని అదే ఎక్కువగా తగ్గుతుంటే ఆరోగ్యం బాగుంటుంది వాటర్ థెరపీ అంటే కాబట్టి ఆ వైరాగ్యాన్ని బట్టి కూడా ఈ కార్యకారణ కార్యకారణాతీత అనే స్థితులు నిర్ధారితమవుతాయి వైరాగ్యం చాలా ఉండాలి పూర్వనికి ఆనందస్వామి అని నేను చెప్పాను మీకు ఈ కథ ఢిల్లీలో ఉండేవారు మహాత్ములు ఆయన వేదాంతం చెప్తూ ఉండేవారు వేదాంతం చెప్పేవాళ్ళు మీకు కనపడరండో చాలా కొద్దిమంది ఉంటారు ఎక్కడో చాలా కొద్దిమంది ఉంటారు ఆ కొద్దిమంది కూడా కొంత లోతైన వేదాంతం చెప్పేవాళ్ళు వాళ్ళలో కూడా సూపర్ఫిషియల్గా ఉంటారు కొంచెం లోతుగా చెప్పగలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇదొక ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అలాంటి చాలా డ్రైగా ఉంటుంది ఏమిటి చెప్తారు ఇప్పుడు ఇక్కడ పూర్వపక్షం చూశారు కదా ఆత్మ తప్పింకేమీ లేదు ఇంకేమీ చెప్పి అయిపోయింది చెప్పి ఇంకేముంది చెప్పడానికి నేను చూసా ఒక సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దాని మీద ఆయన మాట్లాడమన్నారు మొదలు ఆయన కొంచెం సందేహంగానే ఉన్నారు నాలుగు నాలుగు ముక్కలు చిన్న చిన్న ముక్కలు సత్యం జాలవు అలలిత బ్రహ్మ దామీ పట్టడానికి మొదలుపెట్టారు ఓ నిమిషం అయింది రెండు నిమిషాలు అయింది అతి కష్టం మీద మూడు నిమిషాలు అయింది ఇంకేమీ ఆయన నోటప్పుడు ఇంక మాట ఏం పెగలదు జస్ట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ మోర్ టు సే అబౌట్ ఇట్ ఏం చెప్తారు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన దేవాంతకుడు ఆయన వీళ్ళందరినీ పోగేసి సత్యం జ్ఞా తీసుకున్నాడు నిజంగా హీ టుక్ వన్ ఇన్స్ట్రుమెంట్ ఆ చిరదం తీసుకుని ఇలా కొట్టేది దానికి ఏదో పేరుంది సో తాళం తాళం తీసుకున్నాడు వచ్చి ఫస్ట్ క్లాస్ తాళం ఒకటి తీసుకుని ఇలా ఇలా కొడుతో దానికో ట్యూన్ ఒకటి కట్టి సత్యం దాని గుర్చి వీళ్ళ తెలుస్తుంది దానికో ట్యూన్ కట్టి వీళ్ళ ఇద్దరి చేతో ఆయన సత్య ఆయన పేరు పేరు కూడా ఉంది ఆయన పేరు హరినామానంద సత్యం జ్ఞానం జ్ఞానం సత్యం మూడు నిమిషాలు ఆ తర్వాత జ్ఞానం అనంతం అనంతం ఆ తర్వాత అనంతం బ్రహ్మ బ్రహ్మా సత్యం బ్రహ్మా అయినా ముప్పై గంట సేపు ఇది ఇదే ఉపన్యాసం చెప్పవచ్చు వాళ్ళే ఒక నిమిషం ఎప్పటికీ అయిపోయింది ఇంకేం లేదు వేదాంతం అంటే కత్తి మీద సాము సో ఈ ఆనందస్వామి గారు వేదాంతం బోధిస్తూ ఉండేవారు ఢిల్లీ మహానగరంలో ఎవరో అటెండ్ అయ్యేవారు ఒక అమ్మగారు ఏమన్నారంటే నాకు వెంటనే ఆత్మజ్ఞానం కలిగి ఇట్లా చేయండి మీరు అని ఆమె కోరారు అంటే అలా కదమ్మా వైరాగ్యం నేర్చుకోండి ఆత్మజ్ఞానం గురించి చెప్పచేయడం మనిషి మీరు వైరాగ్యం మీద మనస్సు బాగా పెట్టండి అని ఆయన సలహా చెప్పారు ఎందుకండి వైరాగ్యం ఎందుకండి అనవసరం కదా ఆత్మజ్ఞానం కదా మీరేమంటున్నారు ఆత్మ సత్యము అద్వితీయము ఏకవో అంటే ఆ సంగతితో చూడండి మళ్ళీ ఇటువంటి ఈ వైరాగ్యం ఇవన్నీ ఎందుకు అని ఆమె అబ్జెక్ట్ చేశారు దాన్ని సరే అయింది మా ఇంటికి భిక్షకి రమ్మని కూడా పిలిచారు ఆమె సరే రేపు వస్తా అన్నారు ఆయన వెళ్ళారు ఆయన పాత్ర ఒకటి పట్టుకుని పోయారు ఆమెను భిక్ష తీసుకురమ్మని ఈ పాత్రలో అయిపోయి అలా కూడా చేస్తారు కొంతమంది భిక్ష అది కూడా మంచి పద్ధతి సో ఈడ భిక్ష తీసుకొచ్చారు మంచి ఫస్ట్ క్లాస్ తయారు చేసి పెట్టుకున్నారు వేద్దామంటే ఈ పాత్ర అంతా కూడా మకిలిగా ఉంది మట్టి పాత్ర మట్టి కావాలని కొంత తల్లి పట్టుకెళ్ళి భిక్ష వేయబోయే వెనక్కి తీసుకున్నారు అయ్యేయో ఈ పాత్రలో ఎలా వేయమంటారని స్వామీజీ మీరు చూడలేదా ఏమే ఇవ్వండి కడిగి తీసుకొస్తా అంటే కడగక్కర్లేదమ్మా వేసేసేది అదే ఆ పాత్ర అవతల పారాయణ ఇంకో పాత్ర నేను పట్టుకొస్తాలో ఉంటుంది అదేమవుద్దు నా పాత్రలోనే నువ్వు వేయి నేను వెయ్యాను కడగందే వేయను ఎలా వేస్తాం మట్టి దాంట్లోనూ అంటే అప్పుడు నీ బుద్ధిలో వేదాంతం పెట్టడం కూడా అటువంటిదే అని చెప్పాడు సో ఈన మధ్యమ ఉత్కృష్టం కాబట్టి నిండైన వైరాగ్యం ఉన్నప్పుడే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రిపరేషన్ తయారీ అవసరం అందుకోసం ఈ ఉపాసనలన్నింటి శృతి చెప్పింది కానీ అవన్నీ ఆ భేదమే ఉపాసన ఎక్కడో చెప్పింది కాబట్టి భేదమే సత్యము అని కాదు ఉపాసన చెప్పినంత మాత్రాన భేదము సత్యము అని అనుకోవడం పొరపాటు కర్మలు చెప్పింది కాబట్టి హీన దృష్టి వాళ్ళకి కర్మలు మధ్యమ దృష్టి వాళ్ళకి ఉత్కృష్ట దృష్టి వాళ్ళకి ఉపాసనలు మధ్యమ దృష్టి గల వాళ్ళకి ఉపాసనలు ఉత్కృష్ట దృష్టి గల వాళ్ళకి ఆత్మనిష్ట ఆ విధంగా మనుషుల్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం చెప్పారు తప్ప భేదాన్ని ఎస్టాబ్లిష్ కోసం చెప్పింది కాదు ఉపాసనోపదిష్టం మందమధ్యమ దృష్ట్యాశ్రమాద్యర్థం కర్మాణి చ మంద మధ్యమ దృష్టిలు మంద మధ్యమ దృష్టి గల వాళ్ల కోసం ఉత్తమ దృష్టి అక్కర్లేదు హీన మధ్యమ ఉత్కృష్ట దృష్టయ వాళ్ళలో ముఖ్యంగా మంద మధ్యమ దృష్టి గల ఆశ్రమములు అంటే ఆశ్రమాల వారు ఆది అని వేశారు అంటే వర్ణాల వారు మీరు వర్ణం పేరు పెట్టినా ఆశ్రమం పేరు పెట్టినా నాలుగు ఆశ్రమాలు నాలుగు వర్ణాలు ఎవరైనా కూడా మంద మధ్యమ దృష్టి గల కోసం ఈ కర్మలని ఉపాసనలని చెప్పారు ఉత్కృష్ట దృష్టి ఉంటే ఆత్మస్వరూపనిష్ట ఆత్మీత్య ఉపాసీత ఇలాంటివి వ్యవస్థ కర్మలు కూడా అందుకోసమే చెప్పారు అంతేగాని ఇప్పుడు ఆత్మజ్ఞాన నిష్ట గలవాడిని కూడా పట్టుకుని నువ్వు కర్మలు చేయి ఉపాసనలు చేయి ఏకత్వం గురించి మాట్లాడకు అద్వైతం గురించి మాట్లాడకు అనే ఈ మాటలు ఉన్నాయి చూసారా చాలా సందర్భంగా ఉంటాయి వచ్చిన ప్రారంభం ఏంటంటే మనిషిని ఆ భావజాలం వల్ల శాసిస్తూ ఉంటుంది మహామహా విద్వాంసులు కూడా ఆ భావజాలం ప్రభావంలో పడిపోయి భ్రమపడుతూ ఉంటారు పెద్ద పెద్దవాళ్ళే భ్రమపడతారు మాయా అటువంటిది నచ ఆత్మైక ఏవ అద్వితీయ ఇది నిశ్చితోత్తమదృష్ట్యర్థం అంతేగాని ఈ ఉపాసనలు ఈ కర్మలు ఆత్మా ఏకహ ఏవా ఆత్మ ఒక్కటియే సత్యము ఈ జగత్తంతా నా ఆత్మ ఆత్మస్వరూపంలో ప్రకాశిస్తోంది తప్ప వాస్తవంగా లేదు అటువంటి ఆత్మచైతన్యమే పరమేశ్వరుడు దట్ దట్ కాన్షియస్నెస్ ఈజ్ ది గాడ్ దట్ ఈస్ ది గాడ్ అండ్ వర్షిప్ దట్ గాడ్ అటువంటి ఉత్తమోత్తమైన దృష్టి గలవాడి కోసం కాదు ఈ ఉపాసనలు అక్కడి నుంచి ఆత్మజ్ఞాన నిష్టలో ఉండడం మానేసి ఈ ఉపాసన ఆ ఉపాసన ఈ దేవి ఉపాసన ఆ దేవత ఉపాసన ఇలా మొదలుపెడితే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ దట్ ఈస్ నాట్ ది వే కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానము ఆ మార్గంలో ఉన్న వాళ్ళ కోసం చెప్పలేదు ఈ ఉపాసన వాళ్ళకి ఆత్మజ్ఞాననిష్ట సరిపడుతుంది ఈ ఉపాసనలు ఆశ్రమాల్లో వర్ణాలలో మంద మధ్యమ దృష్టి గల వాళ్ళ కోసం దయతో చెప్పారు వీళ్ళు కూడా పైకి రావాలని దయాలునా వేదేనా అనుకంపయా సో దయా దయతో కూడిన వేదము ఆ దయ కారణంగా ఈ మందమధ్యమ దృష్టి గల వాళ్ళ కోసం ఈ ఉపాసనలని వాడు ఉపాసనకు కూడా అర్హుడు కాడు దాని కర్మని చెప్పారు దీని వ్యవస్థ ఎలాగంటే వాడు తమో గుణ ప్రధానుడై ఉంటాడు అంటే సోమరిగా ఉంటాడు వాడికి ఒక పూచి నప్ప చెప్తారు నువ్వు సోమరిగా వీడి పొద్దున్నే ఎనిమిది గంటల దాకా నిద్రపోతూ ఉంటాడు అనుకోండి వాడికి ఎవడో గురువు ఎవడో ఏదో ఏదో సందర్భం వస్తుంది మహాశయ నాకేదన ఉపదేశం చేయండి సరే రేపటి నుంచి నువ్వు ఫైవ్ కల్లా లేచి ఈ హృదయమో లేకపోతే ఈ గాయత్రి మంత్రమో లేకపోతే సూర్యదేవత ప్రార్థనో ఏదో చెప్పి ఇది నువ్వు రోజు రోజు సూర్యుడికి ఎదురుగా నిలబడి చెయ్యి అని చెప్పాలి నా దగ్గర హోదా వచ్చాడు నాకు ఆరోగ్యం బాగులేదండి నాకు మీరు ఏదైనా ఉపాయం చెప్పండి అప్పుడు నేను హిరణ్మయన పాత్రేణ సత్యశాప తత్వం పోషన్న పామును సత్యధర్మాయ దృష్టయే ఈ మంత్రం చెప్పి ఇది నువ్వు రోజు సూర్యుడి ఉదయించే సూర్యుడి ముందు నిలబడి మూడు సార్లు పారాయణ చేయయా అని అది కాగితం మీద రాసిచ్చి అది అతని చేత పదిసార్లు చెప్పించి చేశాను చెప్పినప్పుడు ఉపాయం చెప్తున్నప్పుడు ఇది ఇది అతనికి ఉపయోగపడుతుందని నాకు అనిపించి అలా మొదలుపెట్టి చెప్తూ ఉంటే అతను ఉచ్చరించి స్థితి అది చూస్తే మనం ఇతనికి ఇది చెప్పకుండా ఇంకేదైనా చెప్పి ఉండాల్సిందేమో అని అనిపి ఇదే సరళమని నేను అనుకున్నా అదే బరువు అవుతుంది సరే ఇంక మొదలుపెట్టి మళ్ళీ మానేయం కదా సరే ఫినిష్ చేసి చేశాను మళ్ళీ నాలుగు మాసాల తర్వాత కనపడి నేను చెప్పి మంత్రం చేస్తున్నా అంటే అభి చేయట్లేదు మీకు హీన దృష్టి కూడా లేదు హీన దృష్టి కూడా గొప్ప అది కూడా లేదు సోమరి సోమరి ధనం పొద్దున ఎమ్ంటికి నిద్రలేస్తే ఇంకా మరి వాడు మంత్రం ఏం చేస్తాడు దేవుడికి దండమేమి పెడతాడు ఆ స్థితిలో ఉన్నవాడికి ఒక కర్మని బోధిస్తారు నువ్వు ఈ కర్మ చేసుకో చేసుకుంటే స్వర్గానికి పోతావు అని చెప్తాను అంతే నిజంగా వీడి కోసం అక్కడ స్వర్గం తలుపులు తెరిచి విమానాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు వీడు ఎలా అయితే వస్తారు గో విత చేశాడు కాబట్టి ఏదో ఈ ఈ ఆజ్యం తీసి నోట్లో వేసుకోవడానికి బదులు అగ్నిలో వేసాడు కాబట్టి ఇంకా మొత్తం సిస్టమ్ అంతా కూడా రెడీ చేసేసి అక్కడ డ్యాన్స్ పార్టీ సిద్ధంగా పెట్టి విమానం సిద్ధంగా పెట్టి అట్టే పెట్టారని కాదు అని గుడజిఫ్గా అన్యాయం అన్నారు వీడి చేత కర్మ చేయించడం కోసం అలా చెప్పారు అంటే తమో గుణం నుంచి రజోగుణంలోకి వచ్చాడు కర్మలు చేస్తూ ఉంటాడు తర్వాత చెప్తారు ఈ స్వర్గం అది కాదురా కర్మ అంతఃకరణ శుద్ధి కోసం చేయాలి నిత్యకర్మ చేయాలి స్వర్గం కోసం కాదు కర్మ అని చెప్తారు నిత్యకర్మ చేస్తే నిత్యకర్మలు ఏవో కొద్దే ఉంటాయి ఆ మిగిలిన సమయంలో ఉపాసన కూడా బోధిస్తారు అంతఃకరణ శుద్ధి సత్వగుణంలోకి రావడం కోసం సత్వగుణంలోకి వచ్చిన తర్వాత గుణాతీతుణ్ణి చేసేటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు ఇది స్కీము ఆ స్కీము అలా వేదంలో కలుపుకుపోయే స్కీమ్ వేదముందు ఆ దయాగుణంతో ఈ స్కీమ్ ఇవాల్వ్ అయి ఉంది అంతేగాని ఇవన్నీ యథార్థములని కాదు స్వర్గం ఉందా అని అడిగారు భగవాన్ రమణ మహర్షి అడిగితే ఆయన అడిగారు ఈ జగత్తు ఉందా అని అడిగారు చెప్పు నీ ప్రశ్న చెప్తా ఈ జగత్తు దేవుడు నువ్వు చెప్పు ఈ జగత్తు గురించి నీ అభిప్రాయం ఏమిటి ఈ జగత్తు సత్యమే అయితే స్వర్గం కూడా సత్యమే పోల్లే వినాని విన్నాను ఈ మధ్యన ఈ జగత్తు మిథ్యా అయితే స్వర్గం కూడా మిథ్యా అది సంగతి ఎనీవే సన్మాగగా సంతహ కథమిమాం ఉత్తమాం ఏకత్వదృష్టిం ప్రప్నుయురి ఏకత్వదృష్టి ఉత్తమదృష్టి వీళ్ళు మందులు మధ్యములు ఈ మందులు మధ్యములు ఆ ఉత్తమ దృష్టికి వెంటనే రాలేరు కానీ మంచి మార్గంలో ముందుక అడుగు వేస్తే సన్మార్గగా సంతహ నిత్య కర్మానుష్ఠానం అంటే ఏ ఫలాన్ని అపేక్షించకుండా రోజు ఓసారో రెండుసార్లు ఓ కర్మ చేయటం అదో పెద్ద సంస్కారం ఏ ఫలాపేక్ష లేకుండా గొప్ప సంస్కారం అది నిస్వార్థ బుద్ధిని నిర్మాణం చేస్తుంది అహంకారాన్ని తగ్గిస్తుంది ఆ విధంగా సన్మార్గంలో వీళ్ళు మ ముందుకు వెళ్తే ఆ మంద మధ్యమ దృష్టి నుంచి ఉత్తమ దృష్టిని పొందుతారు పాపం వీళ్ళు వెనకాల పడిపోయారు వీళ్ళకి ఎలా దొరుకుతుందో ఆ ఉత్తమ దృష్టి అని ఆలోచించి కథం ప్రాప్నుయు అని ఆలోచించి వేదము దయతో ఈ కర్మలని ఉపాసనలని చెప్పింది అలా అర్థం చేసుకోవాలి తప్ప కర్మలని చెప్పింది ఉపాసనల్ని చెప్పింది కాబట్టి ఇంకా ఈ ఆత్మ జ్ఞానము కుదరదు అని కాదు అలా అనుకోకూడదు ఇప్పుడు నేను హృదయంలో ఈశ్వరుణ్ణి ధ్యానించుకుంటాను అన్నాడనుకోండి ఒక ఆయన అంటే నువ్వు హృదయంలోనే ఈశ్వరుణ్ణి ధ్యానించేస్తే మరి తిరుపతిలో ఆ దేవాలయం ఎందుకు మరి కా కాళహస్తిలో ఈ దేవాలయం ఎందుకు ఏం మాట మాట్లాడావు కాబట్టి హృదయంలో ధ్యానం రా ఆ దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేయాలి అని అంటే అది సరికాదుగా తప్పది మరి ఆ దేవాలయాలు ఎందుకున్నాయి వీడి కోసం లేవవే హృదయంలో ఈశ్వరుణ్ణి ధ్యానించుకునేవాడి కోసం లేవవే అవి ఎవడి కోసం ఉన్నాయంటే హృదయంలో ధ్యానించడం జాతకాని వాడి కోసం ఉన్నాయి హృదయంలో ధ్యానించుకునేవాడైతే ఆత్ ఇదంతీర్థం ఇదం తీర్థం బ్రాహ్మ్యంతి తామసా జనా ఆత్మతీర్థం నంతి తామసా జనా అన్నారు ఇదిగో ఇక్కడ ఈ దేవాలయం ఉంది అక్కడ ఆ తీర్థం ఉంది అక్కడ ఆ పుణ్యక్షేత్రం ఉంది అని తిరుగుతున్నాడు అంటే వీటి దృష్టిలో ఏమిటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు మరి నువ్వేమిట్రా ఇదిగో నేను ఈ దేహము మరి వాడిని తామసులు అనకపోతే తామసులైన జనులు అంటే మంద అలా అనుకుంటారు ఆత్మతీర్థం నిజానంతి ఆత్మయే తీర్థము ఆత్మనిష్టలు మీరు తీర్థానికి వెళ్ళేది దేనికి తీర్థం అంటే నదీ స్నానం దేనికి పవిత్రత కోసం మీరు సకల సంకల్పములను విడిచిపెట్టేసి నిస్సంకల్పంగా ఆత్మస్వరూపంలో నిష్ఠను కలిగి ఉండండి ఒక పది నిమిషాలు అలా ఉండండి మీకు అక్కడ లభించే శాంతి పవిత్రత వేయ తీర్థాలలో కూడా లభించదు ఇది చేతగాని వాడికి లేక దీనికి ఇంకా తయారీ కాని వాడి కోసం ఆ ఎన్మనసానమను ఏనాహు మనోమతం తదేవ్రహ్మత్వం విద్ధిపాసతే ఇలాంటి మంత్రాలు ఇవి లోకానికి చెప్పే మంత్రాలు కావాలి ఒక ఉన్నతమైన స్థాయి కలిగిన విద్యార్థులకి చెప్పాల్సిన మంత్రాలు ఇది కేనోపనిషత్తు నుంచి వచ్చింది చూడండి ఉపనిషత్తులకి కర్మకాండ ఉపాసనాకాండకి చాలా తేడా ఉంటుంది కర్మకాండ ఉపాసనాకాండలో లాభము లేక ఫలమంతా కూడా మరణించిన తర్వాత పోస్ట్ మార్టం ఎక్సలెన్స్ అంతా అంటే వీడు మరణించాలి ఇప్పుడు ఏమీ ఎక్సలెంట్ కాదు ఇప్పుడు వీడు హీనుడు అయోగ్యుడు అభాగ్యుడును వీడు ఎక్సలెన్స్ అంతా ఎప్పుడు వస్తుంది పోస్ట్ వస్తుంది మార్టిని అయిపోవాల్సిందే ఇక్కడ ఇలాగ శరీరాన్ని కృషింపజేసేసి అలాగ నీళ్ళు వాడు పూజలు అవి చేసేయాలి చేసేస్తూ చేసేస్తూ చచ్చిపోవాలి అప్పుడు వాడి అసలు జీవితం ఆరంభం అవుతుంది ఈ జీవితము కేవలము మరణానంతర జీవితానికి ప్రిపరేషన్ అసలు జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుందండి మరణానంతరం ప్రారంభమవుతుంది మరణానంతరం ఏహ్ ఏహి రండి రండి అని అహితాగ్ని అప్సరసహ ఆహ్వయంతి ముండకల్లో ఉన్నాయండి మంత్రాలు ఆ విమానం ఉంటుంది ఆ విమానంలో కూర్చోబెడతారు అయ్యా రన్ని దయచేయండి మీకోసం స్వర్గద్వ స్వర్గద్వారమ పావృతం ఈ స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి ఆ స్వర్గానికి ఆ ద్వారా గడి ఒకటి ఉంటుంది అలా వద్దించారు దాన్ని అర్గళతారు అర్గళా స్తోత్రం అని విన్నారా ఎప్పుడైనా ఎవడో కొంతమంది అయినా తలకాయ ఊపారు విన్నారు అర్గళా స్తోత్రం అరగల అంటే గడియ అంటే పాతకాలం వాళ్ళు ఈ సింగిల్ డోర్ ఉంటుందండి పెద్ద డోరు ఆ డోరు మూసేసి పద్ధతి ఏమిటంటే ఏవో గొళ్ళ్యాలు అవి ఉంటాయి వాటికి తోడుగా ఒక పెద్ద కట్టి ఒకటి ఉంటుంది అది తీసి దాంట్లో కూర్చోబెట్టి ఇలా పెట్టేస్తే ఇంకా అది పక్క దాన్ని అర్గల అలాంటి గడి ఒకటి అక్కడ ఉంటుంది స్వర్గానికి స్వర్గానికి ఒక డోర్ ఒకటి ఆ డోర్ నుంచి లోపలికి కొంచెం స్వామీజీ దీని డోర్ క్రాషింగ్ కట్టి కొడతారు గేట్ క్రాషింగ్ గేట్ క్రాషింగ్ అంటే అలాగా బలవంతంగా వెళ్ళిపోవడం ఈ అరగలం అడ్డుపడుతుంది ఆ గడియ పెట్టేస్తారు అని చేత ఈ అరగళ స్తోత్రం చదువుకుంటే ఆ గడియ కొంచేపు ఆలస్యం అవుతుంది వాళ్ళు లో అంటే మొత్తానికి వీడు వీడు వీడు మరణించాకనే బిగినవుతుంది మొత్తం అప్సరసలు అప్పుడు వస్తారు మంచి మధ్యలో పాథేయము ఉంటారు మార్గ మధ్యలో ఆహారం వాళ్ళు ఏర్ప ఇప్పుడు వీడు భోజనాలు అవి చేయకూడదు ఉపవాసమే ఇక్కడ ఉపవాసము ఉప్పు పిండి అది ఇక్కడ అసలైంది అక్కడ విభాగంలో ప్రారంభమవుతుంది ఈ అప్సరసలు అందరూ వస్తారు మళ్ళీ దాంట్లో క్లాసులు ఉంటాయి ఎకానమీ క్లాసుకి అప్సరసులు వేరే ఉంటారు హయ్యర్ క్లాస్ అప్సరసలు వేరే ఉంటారు ఈ ఎకానమీ క్లాస్ అప్ సరస ఆవిడ చాలా మెకానికల్గా వచ్చేసి నేను చూస్తూ ఉంటా అలా ఒక పద్ధతి ప్రకారం ఇచ్చేసి వెళ్ళిపోతుంది ఒకసారి నేను ఇంకొక అయినా కలిసి ఎకానమీ క్లాస్లో వెళ్తున్నాం వెళ్తుంటే అందరికీ ఐస్ క్రీములు ఇచ్చింది ఆవిడ నాకు ఆయనకి ఐస్ క్రీములు ఇవ్వలేదు మాకు సింగపూర్ ఎయిర్లైన్స్లో మాకు అర్థం కాలేదు ఎందుకది నేను ఊరుకున్నా ఎందుకంటే నాకు మొహమాటం ఏమన్నా ఊరుకున్నా ఆయన అడిగారు ఆ అమ్మాయిని పిల్లలు కొంచెం పెద్ద ఆయన నాకంట నాకు తోడుగా అంటే ఆయనకి తోడు అన్నమాట నేను నా డేట్ నాడు ఆయన తెలుసుకుని టిక్కెట్ కొనుక్కున్నారు ఆయన పెద్దవారు నేను ఆయన కొంత సపోర్ట్గా ఉన్నాను నేను కొంచెం కుర్రాన్ని ఆయనకంట ఆయన ఆయన మొహమాట పడకుండా పిలిచాడు ఆవిడొచ్చింది ఆవిడ చాలా ముఖం అసలు పిలవకూడదు ఎందుకంటే ఆవిడ సర్వ్ చేసి వెళ్ళిపోయింది ఎకరం బిజినెస్ క్లాస్లో పిలవచ్చు ఇక్కడ ఇలాగ అందరూ పిలవడం ప్రారంభిస్తే వాళ్ళు ఉద్యోగం చేసినట్టే సరే మొత్తానికి వచ్చింది ఆవిడ వచ్చి వాట్ అడిగింది అడిగితే ఐస్ క్రీమ్ ఎందుకు ఇవ్వలేదు నీటి కట్టి కానీ కాదని చెప్పి షీ డోంట్ లైక్ దాట్ అంటే వెజిటేరియన్ నాన్ వెజ్ ఏషియన్ వెజిటేరియన్ ఏదో ఇచ్చాడు దాంట్లో ఐస్ క్రీమ్ లేదు ఇంకేదో దానికి ఉంది ఇంకేమో అట్లా మీరు వద్దంటే విలువ కాదు అయిపోయేది ఈ లోపల పాపం ఆవిడ దయదలిచి లోపలికి వెళ్ళి ఓరోలు ఐస్ క్రీములు పట్టుకొచ్చి ఆయనకొకటి నాకొకటి నాకు కూడా ఇచ్చింది ఎందుకంటే లేదు కూడా అదే కేటగిరీలో వాళ్ళు రియలే సింగపూర్ ఎయిర్లైన్స్ రియలే వాళ్ళ మెనువులు ఉంటాయి ఎవడి మెను వాడి వాటికెట్ని బట్టి మెను అంతే సో ఈ అప్సర్ అసలు కాబట్టి వైదిక కర్మకాండ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ కర్మ చేసేవాడు ఇప్పుడు ఎలా ఉంటాడు ఒక పాత పంచ ఒకటి కట్టుకుంటాడు భుజం మీద ఒకటి కండువా వేసుకుంటాడు ఓ చేతిలో సమితులు ఓ చేతిలో దర్భలు కమండలం ఇది వాడి సంపద వాడి వాడి సంపద అంతా కలిపి దర్భకట్టలు వీలు అదే సంపద ఏ తీరా ఇంటికి వెళ్తే ఈ ఆవుపేటతో చేసినటువంటి ఉండలు పిడకలు ఎందుకని అగ్నిని కాపాడడానికి అవి బాగా ఉపయోగపడతాయి అవి ఉంటాయి అరుగు మీద పెట్టి ఉంటాయి లోపల వేదం పుస్తకం పాతదొకటి ఇది వైదికుడి యొక్క బ్రతుకు ఎందుకు ఇంత కష్టపడిపోతున్నాడంటే హిజ్ ఎక్సలెన్స్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ డెత్ ఏ హి అయ్యారండి మీరు అహితాగ్నులు మీకోసం స్వర్గద్వారాలు తెలుసు ఇలా ఉపనిషత్తులు అలా ఉండదు ఉపనిషత్తులలో ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో ఈ మైండ్తో నీవు సర్వోత్తమైన సత్యాన్ని ఆ పరమాత్మను నీవు ఆవిష్కరించుకోవాలి ఆవిష్కరించుకోగలుగుతావు తర్వాత ఎక్సలెన్స్ మహాభోగము సుఖము మహానందము అదంతా కూడా ఇప్పుడు నీ స్వరూపంలో అంతర్భాగంగా ఉంది ఈ ఆత్మతత్వము మనస్సు ఇంద్రియములకు అతీతమైనది అప్సరసలు వస్తారు నువ్వేమో భోగాలు అనుభవిస్తావు అంటే అనుభవిస్తాడు ఇంద్రియములు మనస్సు వాటితోటే ఆ ఇంద్రియాలకే ఆ మనస్సుకి తగ్గ ఓ దేహం ఒకటి వస్తుంది ఓ భోగదేహం దాంతో అనుభవిస్తుంది అది ఎంత అనుభవం అది అది చాలా అల్పము యథార్థమైన అనుభవము ఆత్మా ఆత్మానందము బ్రహ్మానందము అది ఇప్పుడు ఇక్కడ నీకు లభిస్తుంది అది ఉపనిషత్తు ఉత్కృష్ట దృష్టి ఈ కర్మ ఉపాసనల యొక్క దృష్టి ఇది మధ్య హీన మధ్యమ దృష్టి ఉపాసన కూడా విష్ణువుని ఉపాసన చేశారనుకోండి వైకుంఠం వెళ్తారు వైకుంఠం వెళ్ళాలంటే ఇప్పుడు ఉపాసన చక్రపొంగులు అవి బాగానే ఉంటావు మోస్తరుగా ఈ కర్మవాడికి అంటే నయమే అనుకోండి ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చ తోరడం అని చెప్పేసి ఏదో కొంచెం ఓపిక పెట్టే రెండు గంటల దాకా ఉండగలిగితే అప్పుడు సమృద్ధిగా నెయ్యి అది వేసిన పలహారాలు దొరుకుతాయి ఏదో కొంత ఇక్కడ కూడా బాధే ఉంటుంది కర్మవాడికి అసలు వరి ఏమీ ఉండదు కర్మ అంటే పురోడాశయం ఆ పురోడాశంలో కొంత నిప్పుల్లో వేసేస్తాడు ఆ హోమాన్ని చేసేస్తాడు ఇంకోసారి యజమాన పంచమాహత్విజహా ఇడాంభక్షయంతి అని ఓ చెక్క పెట్టే ఒకటి ఉంది ఆ చెక్కపెట్టిలో పెడతారు ఇడని ఇడ అంటారు దాన్ని ఆ పురోడాశం ముక్క ఆ చెక్కపెట్టిలో సర్దుతాడు సర్ది రండంటాడు అధ్వర్యుడు యజమానుడు మిగిలిన ముగ్గురు రుత్వికులు వీళ్ళ వీళ్ళ ఒక సర్కిల్లో కూర్చుంటారు మోకాళ్ళ మీద కూర్చుంటారు ఈ ఐదు ముక్కలు చేసి చెరువు ముక్కలు తీసి నోట్లో వేసుకుంటారు మంచిదైతే అవుతారు అది వాళ్ళకి భోజనం అవ్వకుట ఈ ఉపాసకుల నయం దుర్వార్థకంలో దేవుడికి నైవేద్యం అని వేరు బాగా పుచ్చుకుంటూ ఉంటారు వెల్ ఫ్యాడ్ మీరు చూస్తే తెలిసి ఉంటుంది ఎనీవే సో వాటెవర్ సో ఇది ఇదంతా కూడా ఎక్కడో తర్వాత మాట వైకుంఠ అది దేవతని చేస్తే ఆ దేవత యొక్క లోకాన్ని పొందుతారు మీరు ఏ దేవతను ఉపాసన చేస్తారో ఆ దేవతకు లోకం ఒకటి ఉంటుంది అక్కడ ఉమాదేవతను ఉపాసన చేశారనుకోండి ఉమాలోకం అంటుంది మరి చండిక చేశారు అనుకోండి చెండిక వేరు ఉమా వేరు మళ్ళీ చెండికాలోకం వేరే ఉంది ఖాళీ ఉపాసన చేస్తే మళ్ళీ ఆ లోకం వేరు ఈ లోకాలన్నీ కూడా ఇవన్నీ కూడా మీనింగ్లెస్ చాలా తక్కువ స్థాయివి అన్నిటికంటే గొప్ప లోకం వైకుంఠలోకం అదో పెద్ద గ్రూప్ ఉంది వాళ్ళు చాలా పవర్ఫుల్ గ్రూప్ వాళ్ళు ఆ లోకం అక్కడికి వెళ్ళాలి మనం అక్కడ అక్కడ ఉంటుంది అక్కడికి ఎవడికి వాడే వెళ్తారు అని ఒక ఆచార్యుడు అంటే ఇంకో ఆచార్యుడు ఆయన తర్వాత వచ్చాడు ఆయన ఆయన ఉన్నాడు ఎవడికి వాడు కాదు భార్యతో కలిసి వెళ్తాడని ఆయన అమెండ్మెంట్ దానికి వాదే ఎందుకంటే తీరా అక్కడికి వెళ్ళాక ఆవిడ లేకపోతే వీడికి కాపీ ఇచ్చి వాడు ఏదో మొత్తానికి సమస్య ఇప్పుడు తిరుపతి కొండ మీదకి రమ్మని ఆహ్వానిస్తారు పండితులు ఆహ్వానిస్తే మీ భార్యను కూడా మీరు తెచ్చుకుని తీసుకుని రావచ్చును అని రాస్తారు ఎందుకంటే అక్కడ వాళ్ళు పెట్టి భోజనం వీళ్ళు తినరు స్వయంపాకం ఇస్తారు ఆవిడేమో ఈయన అనుష్ఠానం పూర్తయ్యేపటికి ఈయన అనుష్ఠానం ఏడింటికి ప్రారంభమైతే పదకొండింటికి పూర్తవుతుంది అప్పటికే ఆవిడ రెండు వేడి వేడి అన్నమును పప్పు వండి పెడుతుంది అత్తిని విషమిస్తారు ఈ సంస్కారం ఎక్కడ ఉంటుంది కాబట్టి వైకుంఠానికి కూడా ఇదే ఆ ధోరణి ఇదే నడిపిస్తారు ఇది ఉపాసన కానీ ఉపనిషత్తుల యొక్క పరిస్థితి అలా ఇక్కడ ఈ మనస్సు ఇంద్రియములతో పొందే భోగములు స్వర్గ భోగములు కానీ దేవతాలోకభోగములు కాని కానీ ఇక్కడ మనసు ఇంద్రియములు మనస్సు వీటికి అతీతమైన ఆత్మతత్వాన్ని ఇక్కడ ఉపనిషత్తులు బోధిస్తారు ఎన్ మనసానమనుతే ఇప్పుడు స్వర్గానికి వెళ్ళి ఓ పరిచ్ఛన్నమైన దేహంతో ఇంద్రియాలతో ఆనందాన్ని పొందటము అది ఆనందమే కాదు అది ఎందుకంటే పూర్ణత్వం లేదక్కడ మనం ఇటువంటి అల్పమైన ఆనందాలని కోరనే రాదు ఉత్తమ దృష్టిలో ఉత్తమ దృష్టిలో అనంత ఆత్మతత్వాన్ని మాత్రమే కోరాలి కాబట్టి మీరు కంటితో చూస్తున్నారు అంటే ఆత్మ చైతన్యమును కన్ను పరిచ్ఛన్నం చేసినట్టుగా ఉంది మనస్సుతో సంకల్పిస్తున్నారు అంటే ఆత్మ చైతన్యాన్ని మనస్సుకు పరిచ్ఛన్నం చేసేసింది లిమిట్ చేసేసింది మీరు ఆ సెన్సెస్కి అంటే ఇంద్రియములకు మనస్సుకు అతీతమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు తెలుసుకోవాలి మనిషి అన్నవాడు ఆ స్థితికి ఎదగాలి ఆ అధ్యాత్మ విద్యలో ఉత్కృష్టమైనటువంటి తత్వాన్ని తెలుసుకుని ఇక్కడ జీవన్ముక్తులు కావాలి అది ఉత్కృష్ట దృష్టి అంతేగాని మరణించిన తర్వాత ఏదో అవుతుంది అందుకోసం ఇలా ఇవన్నీ చెప్పారు కాబట్టి ఇదే పరమ సత్యము భేదమే సత్యము అనే దృష్టి చాలా తక్కువ దృష్టి నికృష్ట దృష్టి ఎన్ మనసానమనుతే యత్ ఏ సత్యాన్నైతే మీరు మనస్సుతో సంకల్పించలేరు మనస్సుని విలీనం చేసి ఆ సత్యస్వరూపంలో విలీనమై ఉండగలుగుతారే కాని దాని నుంచి బయటకు ఆ మనస్సు ఒక శక్తిని ఉపయోగించి సంకల్పశక్తిని ఇగో ఇది సత్యము ఇది ఆనందము అని మీరు సంకల్పించలేరు ఏదైతే మీరు సంకల్పిస్తారో అది సత్యము కాదు ఎన్ మనసానమనుపే అది ఒక భావన మాత్రమే అది సత్యం అవుతుంది ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఆయనకు ఐదు ముఖాలు ఉంటాయి లేకపోతే మూడు ముఖాలు ఉంటాయి ఆయన ఏమో కిరీటం పెట్టుకుంటాడు అని ఇలా చెప్పారనుకోండి మీరు అది ఉపాసన కోసం అలా చెప్పచ్చు ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన నతే తే రూపం నచాకార నాయుధాన్ని నచాస్పదం ఉపాసకానం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అలాగే మీరు ఏదైనా ఒకటి చెప్తే అది కంటితో చూసి మనస్సుతోటి భావన చేసినటువంటిది అది ఎన్నడూ పరమసత్యము కాబోదు అది కేవలము తత్కాలమునందు ఉపాసన చేసి అంతఃకరణ శుద్ధి కోసం ఉద్దేశింపబడుతుంది అంతే చేతనే ఉపాసన మాట దాని తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సాలగ్రామ శిలాయాం విష్ణుబుద్ధి ఉపాసన సాలగ్రామ శిలే విష్ణువని కాదు సాలగ్రామ శిలయే విష్ణు అని కాదు అక్కడ అభేదం లేదు సాలగ్రామ శిల వేరు విష్ణువు వేరు సాలగ్రామ శిలయందు విష్ణు కూడా విష్ణువు ఉన్నాడు అది వేరే సంగతి ఉపాసన చేసేవాడు సాలగ్రామ శిలయందుకు కూడా విష్ణువు ఉంటే మరి అక్కడెందుకు చేస్తున్నాడు ఉపాసన ఆ సాలగ్రామ శిలని పెట్టిన పట్ ఎందుకు ఉపాసన చేయడు కాబట్టి శాలగ్రామ శిలాయాం విష్ణుబుద్ధి దాని ఎందు విష్ణుబుద్ధి చేయుటో ఉపాసన అంటే మనస్సుతో ఆ విధంగా సంకల్పిస్తే అది ఉపాసన అవుతుంది కాబట్టి ఎన్మనసానమనుతే త్రహ్మణ ఏదైతే నువ్వు మనస్సుతో సంకల్పిస్తావో అది తాత్కాలికంగా ఉపాసన ద్వారా అంతఃకరణ శుద్ధికి ఉపయోగపడే కల్పిత రూపం అవుతుందే తప్ప అది పరమసత్యము కాబోదు మరి పరమసత్యం ఎక్కడుంది ఆ మనస్సు యొక్క సంకల్పానికి మూలంలో ఉంది ఏ నాహు మనోమతం ఇప్పుడు చూపు చూపు చక్షుషు మీరు చూస్తున్నారు చూపు వెనుకాల ఉండే శక్తి ఆత్మ మీరు ఆ మనస్సుతో సంకల్పిస్తున్నారు సంకల్పము అది చలనాత్మకము మూమెంట్ ఆ మనస్సంకల్పానికి వెనకాల ఉండే చలనరహితమైన చైతన్య శక్తి కలదు అది ఆత్మ కాబట్టి మనసు ఇంద్రియములు ఇవి చలనాత్మకములు ఇవి మనసు మనస్సు ఇంద్రియములు కలిసి ఒక అహంకారాన్ని సృష్టిస్తాయి తప్ప ఆ పరమాత్మ అవి స్పృశించలేవు మనస్సు ఇంద్రియములు కలిసి నిర్మాణమయ్యేటువంటి పరిచ్ఛిన్నతత్వము అహంకారము అది మిథ్యా అది సత్యము కాదు కనుక ఆత్మస్వరూపాన్ని మనం సాక్షాత్కరించుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది దాన్ని వివేకం చేయాలి దేహము దేహంతో కలగా పలగం చేసి కూర్చుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కుదరదు దేహం నుంచి వివేకం చేయాలి దేహము కాదు నచ భూతసంఘాతస్మరణం ఇది భూతసంఘము కా ఇది భూతసంఘము ఆత్మ భూతసంఘము కాదు సెన్సస్ ఆర్గన్స్ ఉంటాయి వాటి నుంచి విడదీయాలి కన్ను ఇక్కడ ఉంది ఈ కన్ను ఎక్కడుంటే దృశ్యం ఎక్కడుంటుంది ఈ కన్నుకు ఎదురుంటుందా కన్నులో ఉంటుందా కన్ను వెనకాల ఉంటుందా కన్నుకు ఎదురుగా ఉంటుంది కన్నులో ఉండదు కన్ను వెనక్కాల ఉండదు కన్నులో చూపు ఉంటుంది చూపు కన్ను వెనకాలే ఉంటుందా ఆ చూపు వెనక్కాల ఉండే ఆత్మ చైతన్యం కన్ను వెనకాల ఉంటుంది కన్ను ముందే ఉంటుంది దృశ్యం ఉంటుంది ఇది వివేక ప్రక్రియ కాబట్టి ఈ దృశ్యము ఆత్మ చైతన్యము కాదు ఈ కన్ను ఆత్మ ఈ ఇంద్రియములు ఇవేమీ ఆత్మచైతన్యము కావు మనసు కూడా ఆత్మచైతన్యము కాదు అని ఈ విధంగా ఆత్మతత్వాన్ని మనస్సు నుంచి ఇంద్రియముల నుండి ఈ మనస్సుకి ఇంద్రియములకి అభిముఖంగా ఉండే దృశ్య వర్గము నుండి దీన్ని సెపరేట్ చేయాల్సి ఉంటుంది డిస్టింగ్విష్ చేయాలి అది ఏనాహు మనోమతం మనస్సుతో మీరు సంకల్పించేది పరమాత్మ కాదు మనస్సు సంకల్పించటానికి మూలంలో ఉండే ఆ చైతన్య శక్తి పరమాత్మ తదేవ బ్రహ్మ అది ఏ బ్రహ్మని తెలుసుకో కంటితోటి ఎదురుకుండా ఏదో పెట్టి అది చూపించి ఇదిగో బ్రహ్మ అంటే ఇదిగో బ్రహ్మ ఇదిగో ఏమిటవుతుంది దృశ్యం అవుతుంది దృశ్యము కాబట్టి జడము వినాశి అనాత్మ అవుతుంది బ్రహ్మ ఎందుకు అవుతుంది ఇదిగో బ్రహ్మని అది ఒప్పుకోరు ఇదిగో బ్రహ్మను ఇదిగో బ్రహ్మం ఉపరదం అది సమర్థ అదే అంటున్నారు తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే నేదం ఎదిదముపాసతే ఇదం ఉపాసతే ఎత్ ఇదం నా ఇదిగో ఇదం అంటే ఇదిగో ఇదిగో అనే మాట ఇదం నుంచే వచ్చింది ఇది ఇది ఇది అని నువ్వు ఉపాసించేది ఏదైతే కలదో అది బ్రహ్మ కాదు మరి అది బ్రహ్మ యొక్క బ్రహ్మను దాని ఎందు ఉపాసన కోసం కల్పించుకున్న ఒక రూపము ఇది ఎక్కడ పడితే అక్కడ చెప్పేది కాదు లేదా దేవాలయంలో పూజ చేసుకుంటున్నారనుకోండి చక్షుషాన పశ్యతి ఏ నక్షు తదేవ బ్రహ్మత్వం విద్ది నేదం ఎదిదముపాసతే అన్నారనుకోండి వాడికి అర్థం కాదు కాబట్టి వాడు సేఫ్ అర్థమైతే సమస్య అంచేత అర్థం కానంతసేపు ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది అంచేతనే ఒక ఒక వాదం ఒకటి ఉంది ఈ వాదం ఒకటి ఉందని కూడా మీరు విన్నారో లేదో మీరు నిరుక్తంలో ఉంది మంత్రములకు అర్థము లేదు అని వాదం ఒకటి ఇలాంటి వాదం కూడా ఉంటుందా అని నేను అడిగాను అడిగితే మా నాయనగారు అన్నారు అరే ఉంటుందిరా ఎందుకంటే అర్థం అన్ని సందర్భాల్లోనూ అది అనుకూలంగా ఉండదు అందుకోసం అర్థం లేదు అనేసుకుంటే చక్కగా వల్లించేసుకుని అవతలకి పోవచ్చు అందరికీ సేవ్ అది అదే ఆ కూడా ఉంటుంది తర్వాత కొన్ని మంత్రాలకు అర్థం తెలీదు పండితుడికి కూడా తెలియదు ఇప్పుడు గణానా అంటే తెలిసిపోతుంది తెలిసేవాడికి తెలుస్తుంది క్రోశాతి గర్దా కన్యేవ తున్న పేరుని తుంజానా పత్యేవ జాయా అనే మాత్రం ఉంది ఇది యజుర్వేద సంహితలో ఉంది కోశాతి గర్ద ఏమిటి గర్ద ఇది కోశాతి కోశాతి అంటే ఆనపకా అయిపోతే ఎనుకో పేరు తున్నా కన్యేవ కన్యేవా అంటే ఇది కన్యా ప్లస్ ఇవన ఇవా అంటే తెలుస్తోంది కన్యా అంటే తెలుస్తోంది లేకపోతే కన్యేవా అని సింగిల్ వర్డా ఓకే దానికి ఏదో వ్యవస్థ చేస్తే ఈ తున్నా ఏమిటి దీని వాడాది గోవిందుడు ఎవడు తున్నా పేరు తుంజానా చాలా కష్టం విద్యారణ స్వామి సందర్భాల్లో బాగా గిలగిల్లాడిపోతాడు ఆయన అర్థం చెప్పలేక ఇది యావత్ ఇత్యర్థహ అని ఇలాగేదో రాసి ఆ రాసి ముందుకు వెళ్ళిపోతాడు కంగారు కంగారుగా ఎందుకంటే అది తెగదు అది కాబట్టి అర్థం తెలియదు కాబట్టి సరిపడింది కానీ అర్థమే తెలిస్తే బాంబులు మేదేసినట్టు ఉంటాయి ఈ శ్లోకాలు నేదం ఎదిదం ఉపాసతే ఇదం ఇదం ఇదం అని మీరు ఉపాసన చేసేటువంటిది అది పరమాత్మ కాదు అంటే అర్థం ఏంటంటే ఇదం అని మీరు అన్నప్పుడు అది విదితమైన అవుతుంది అవిదితమైన అవుతుంది నోన్ అన్నోన్ ఇదం అన్నారు అనుకోండి ఇదం ఇది ఇది ఇది ఇది చూడండి ఇది ఇది ఈ రెండు మేము ముందు పెట్టా దీంట్లో మీరు నోన్ అన్నోన్ ఏదో చెప్పండి మీ దృష్టివైపు నుంచి ఇది నోన్ ఇది అన్నోన్ మీకేం తెలుసండి దీని గురించి ఏదో అది రికార్డు చేస్తుందని నేను చెప్తే మీకు అర్థమైంది తప్ప దాని గురించి ఏమైనా తెలుసా తెలియదు నాకైతే ఏమీ తెలియదు నన్ను అడిగితే నేను ఏమి శంక లేకుండా ఇది నోన్ ఇది ఇప్పుడు ఇది అన్నది అయితే నోన్ అవుతుంది లేకపోతే అన్నోన్ అవుతుంది పరమాత్మ ఆ రెండు కేటగిరీల్లోనూ పడదు నోన్ను కాదు అన్నోన్ను కాదు ఎందుకంటే రెండు జడాలే రెండు వినాశియే నశ్వరములే ఇది నోన్ ఇది అన్నోన్ అని మన కంటుతో చూసి మనస్సుతో సంకల్పించి తెలుసుకోటానికి మూలంలో ఏ ఆత్మచైతన్యం గలదో అది పరమాత్మ అయితే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కుదరదంటే చాలా తేలిగ్గా తెలుసుకోవచ్చు అది నోన్ననే కేటగిరీలో వెయ్యకపోయినంత మాత్రాన దాన్ని తెలుసుకోవడం కుదరదు అని మీరు అనుకోవచ్చు చాలా చక్కగా తెలుసుకోగలుగుతారు ఎందుకంటే అది లేనిదే అసలు సంకల్పం లేదు చూపు లేదు వినికిడి లేదు అన్నిటికీ మూలంలో అదే ఉంది కానీ దాన్ని నోన్ అన్నోన్ అనే దృశ్య వర్గంలో మాత్రం వెయ్యకూడదు ఎందుకంటే ఎందుకు ఇలాగ నేదం యజిదముపాసతే అని ఎందుకు చెప్పింది శృతి దాని వెనకాల ఉండే తాత్పర్యం ఏమిటి అని మీమాంస చేసి పెద్దలు ఏమన్నారంటే చూడండి విగ్రహాన్ని ఆరాధించుట అన్నది ఆరంభంలో దానికి ఒక స్థానము గలదు ఐడోలాక్ట్రియనో ఏదోనండి కానీ అదే అంతిమము అని అనుకుంటే మాత్రం మీరు పొరపడతారు అక్కడ ఇరుక్కుపోతారు మనిషి స్ట్రక్ అయిపోతాడు ముందుకు ప్రోగ్రెస్ లేకుండా అయిపోతాడు కొన్ని ఉద్యోగాలు ఉంటాయి ఓ పోస్టుకు వస్తాడు ఇంకా ఆ పోస్ట్లో ప్రమోషన్ ఉండదు ఇంకా దానికి ప్రమోషన్ ఉండదు ఎందుకంటే ఆ క్యాడర్ అక్కడితో అయిపోయింది ఇంక పై క్యాడర్ లేడు వాడు అక్కడే రిటైర్ అలా అయిపోతుంది విగ్రహారాధన అలా అయిపోతుంది వీణ్ణి కొంచెం జుట్టు పట్టుకుని వీడిని ఒకసారి షేక్ చేసి పైకి తీసుకువెళ్ళాలి అందుకోసం ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే నేదం ఎదిదం ఉపాసతే ఎదురుకుండా పెట్టుకుని ఇది ఇది ఇది ఇది అంటూ నువ్వు ఉపాసన చేసేది అది ఆరంభంలో బాగానే ఉంది కానీ అది అంతిమం కాదు మా చిన్నప్పుడు ఆరు మూడు ఆరు ప్లస్ నాకు బాగా గుర్తు మా అమ్మ అడిగింది రే లెక్కలు చేయరా అల్లరి మానేసి హోంవర్క్ చేయి ఏమిటి హోంవర్క్ పైన ఆరు వేసి కింద మూడు వేసి ఒక గేతి వేసి ఉంది అది హోంవర్క్ నాకు గుర్తు ఆ చెప్పు మా అమ్మకి తెలుసు ఆ పెద్ద చదువుకోకపోయినా తెలుసు ఆవిడికి ఆరు మూడు ఉంది ఓకే అక్కడ ఎంత ఉంది కింద ఏ ఉంది ఉంది ఇప్పుడు ఏం చేయాలి కలపాలి కలుపు ఎలా కలపాలి నాకు తెలియదు తెలియపోతే ఆవిడ ఉంది వేళ్ళు తీసుకో ఓకే ఒకటి లెక్కటెక్కర్లేదు అబ్బా ఇవి ఐదు దీనికి కూడా లెక్క ఇవి ఓకే ఇంకొకటి కలుపుకుంటే 6 అయిపోయింది కలుపుకో ఆరు ఇంకో వారు ఇంక మూడు మూడు పెట్టు దానికి ఒకటి రెండు మూడు ఇప్పుడు ఎన్నున్నాయి రా ఎన్ని ఉన్నాయో చూసుకో తొమ్మిది విగ్రహారాసన అట్టి అలాంటిది విగ్రహారాసన అంటే ఐడోలాట్రీ సో ఉపనిషత్తు యొక్క తాత్పర్యం ఏంటంటే సో ఈశ్వరుణ్ణి మనము ఆరాధించాలి ఉపాసించాలి ఆత్మరూపంగా తెలుసుకోవాలి అంటే ఈ ఐడోలాట్రీ నుంచి కొంచెం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలా ముందుకు నడిపించటం కోసం నేదం ఎదిదం ఉపాసతే అని చెప్పారు స్వామి రంగనాథానంద్ అన్నారు వెర్సెస్ స్ట్రెస్ ద నీడ్ టు గో బియాండ్ ఆల్ ఐడోలాట్రీ నాట్ దట్ టు బి ఏబుల్ టు వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఎప్పుడు ఈశ్వరుణ్ణి విగ్రహంలోనే నా వర్ పూజించటం ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ ఆ తత్వంలోనూ సత్యతత్వంలో పూజించక్కర్లేదా ఉపా భావన చేయక్కర్లేదా అలాంటి అవసరం ఉన్నది మనిషి ముందుకు ఎదగాలి దానికోసమని విగ్రహారాధన నుంచి ముందుకు వెళ్ళాలి అందుకోసం నేదం ఎదిదం ఉపాసతే అని శృతి స్పష్టంగా కొండ బదులుకుంటున్నట్టుగా మనం మళ్ళీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణము దూర్ణశమాదాయ పూర్ణమి